దీనిమే పరోపక్ష నను దేవాది ఎమ్దీనా అనుశాసనం దేవాదిరీకమే ఉపాదేయ అద్యే నతుయమ మనుష్యై శిక్షమితి ఈ విధంగా శంకర్లు ఏం చేశారంటే ఆ ప్రజాపతి గారి హృదయంలో ఉన్న అభిప్రాయం దాన్ని మనం పట్టుకుని సాగతీసి వ్యాఖ్యానం చేయడానికి ఎన్ని రకాల దారులు ఉన్నాయో వాటిని అన్నిటినీ విస్తారంగా చూపించారు చూపించే ఒక పురపక్షాల్ని ఉటంకిస్తున్నారు ఆ పురోపక్షం ఏంటంటే చూడండి ఇవి దేవతలు మానవులు అసురులు అనే మూడు గ్రూప్స్ ఉన్నాయి ఈ మూడు కి ఆయన ఉపదేశం చేస్తున్నాడు తర్వాత ఆ ఉపదేశము యొక్క గాథని మీరు చూసినట్లయితే దేవతలు మొత్తం మూడు ధర్మాలని స్వీకరించాలని లేదు దేవతలు దమమును మాత్రమే స్వీకరించాలి మిగతా రెండు వాళ్ళు స్వీకరించాలనే ఆ గాథను బట్టి మనకి రావట్లేదు అలాగే మానవులు దానము స్వీకరిస్తే చాలు వాళ్ళు దమాన్ని దయని వాళ్ళు స్వీకరించక్క స్వీకరించాలని ఆ గాథలో లేదు రాక్షసులకు ఒక్క దయ వాళ్ళు పట్టుకుంటే చాలు మిగతా రెండు వాళ్ళు తీసుకోవాలని ఆ గాథలో లేదు అలా ఉంది శాస్తుంది వాళ్ళు అలాగే స్వీకరించారు కూడా మనకి కథ ప్రకారం కాబట్టి ఆ కథని మన జీవితాలకు మనం అన్వయించుకుంటే ఈనాటికి కూడా మనుష్యులు దాంట్లో ఏదో ఒక్కటి తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఆ మూడింటిని కూడా మానవులు నేరవ్వలేను అనేటువంటి విశ అనే ఒక నిర్ణయం చేయటానికి ఇక్కడ అవకాశము లేదు అని కోరుపక్షం ఎందుకంటే ఏతత్రయం శిక్షేత ధమం దానం దయామితి అని ఉంది మూడింటిని కూడా మీరు నేర్చుకోండి ఎందుకు నేర్చుకోవాలి ఆ ప్రజాపతి గారు అలా ఉపదేశం చేశారు కాబట్టి ఆ కథని చూపించి మూడింటిని నేర్చుకోమని చెప్తున్నారే కథని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో ఒకటే నేర్చుకోవాలని ఉంది తప్ప మూడూ నేర్చుకోవాలని లేదు ఆ ఒకటి కూడా ఏదన్న దాంట్లో సందేహమేమీ లేకుండగా దానం ఒక్కటే నేర్చుకుంటే సరిపడుతుందన్నట్టుగా ఉందా కథ ఎందుకంటే ధమం దేవతలకి మనుష్యులకి కాదు అసురులకి దయ మనకు కాదు కాబట్టి మనకి దానం ఒక్కటే అని ఆ కథలోంచి నిర్ణయం వస్తుంటే మూడూ నేర్చుకోవాలి అని మీరు ఎలా చెప్తారు ఇది గోడుమక్ష అత్రోచ్యతే దీనిపై సమాధానాన్ని చెప్తున్నాడు పూర్వైర్దేవాది విశిష్టైరనుష్ఠం ఏతత్రయం తస్మాత్ మనుష్యైదేవా శిక్షమితి చూడండి ఈ మూడున్నా ఇక్కడ దమము దానము దయ మూడు కూడా ఎటువంటివి ఒక్కొక్కటిగా చూడండి మీరు దమం అంటే దేవతలు స్వయంగా ప్రజాపతి గారి దగ్గర ఉపదేశం స్వీకరించి అనుష్ఠించినటువంటి ధర్మం అది అది ఎంత గొప్పదది కాబట్టి మీరు తీసుకోవాలి మీరు దాన్ని పాటించాల్సిందే అలాగే దానము అంటే మామూలు మనుష్యులు కాదు వాళ్ళు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచర్య వాసం చేసి వాళ్ళు సంపాదించిన ఒక అలాంటి మనుష్యులు వాళ్ళు మనుష్యుల్లో చాలా శ్రేష్ఠులై ఉండాలి వాళ్ళు సాక్షాత్గా ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళగలిగారు అక్కడ అక్కడ మకాం చేసి నివాసం చేసి ఉపదేశాన్ని పొందారు కాబట్టి వాళ్ళు పొందిన ఉపదేశము దానము కూడా చాలా గొప్పది అని ఆ స్టోరీని బట్టి తెలిసిందే కాబట్టి మనం ఆ దానాన్ని కూడా స్వీకరించాలి అసురులు వాళ్ళు మాత్రం తక్కువ వాళ్ళ మంచి విద్వాంసులు పండితులు ఉన్నారు తపస్యాలు ఉన్నారు వాళ్ళు కూడా స్వయంగా ప్రజాపతి గారి వద్ద నివాసం చేసి నేర్చుకొచ్చారు దయను కాబట్టి అది కూడా చాలా గొప్ప గుణము అది కూడా మనం నేర్చుకోవాలి అలా వ్యాఖ్యానం చేయండి దేవతలు పట్టుకున్నారు కనుక దమము గొప్పది గొప్పది కనుక నేను స్వీకరిస్తాను అలా చెప్పాలి అంతేగాని దేవతలు దమం తీసుకున్నారు మేము దేవతను కాదు కాబట్టి మాకొద్దు అని అనుకోకూడదు కాబట్టి ఆ కథని వ్యాఖ్యానం చేసేప్పుడు ఆయా ధర్మములను వాళ్ళకి వాళ్ళకి కేటాయించారు కాబట్టి మనం అన్నీ స్వీకరించక్కర్లేదునే ఒక విలక్షణం ఒక పద్ధతి ఆ రకంగా మీరు దాన్ని కంక్లూషన్ చేయవద్దు మీరు ఎలా కంక్లూడ్ చేస్తారంటే దమము ఏమిటి దేవతలు స్వయంగా ఆచరించినది కనుక గొప్ప ధర్మమని మనకి తెలిసిపోయింది కనుక మనం ఆచరించాలి ఆ మానవులు మూడింటినీ కూడా స్వీకరించాల్సి ఉంటుంది అలాగ కథను మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చు తత్ర దయాలుత్వస్య అననుష్ఠేయత్వం స్యాత్ కథమసురై అప్రశస్తై అనుష్ఠితవాది చేళ్ళీ ఒక శంక మీరు చెప్పిన వ్యాఖ్యానం బానే ఉందండి దేవతలు దమాన్ని ఉపదేశంగా స్వీకరించి అనుష్ఠించారు కనుక దేవతలు చాలా గొప్పవారు కనుక ప్రశ ప్రశస్తులు శ్రేష్ఠులు కనుక వారి చేత ఆచరింపబడిన ధర్మము అందరికీ ఉపాధేయమవుతుంది అందరూ దాన్ని స్వీకరించి ఆచరించాలి అని చెప్పడం బాగానే కానీ రాక్షసులు మనం అనుసరించదగ్గ వాళ్ళు ఏం కాదు అసురులు వాళ్ళని మనం ఫాలో అవ్వకూడదు పైగా వాళ్ళు వెళ్ళిన దారి మంచి దారి అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి అసురులు దేనినైతే స్వీకరించి అనుష్ఠించినారో అది మనం పట్టుకోలేకూడదు ఎందుకంటే అసురులు స్వీకరించారు కాబట్టి వాళ్ళు దయాలుత్వము దయను కలిగి ఉండుట అనే ధర్మాన్ని వాళ్ళు స్వీకరించి అనుష్ఠించినారు కనుక వాళ్ళు ప్రశ అంటే శ్రేష్ట పురుషులు వాళ్ళు కాదు కనుక వాళ్ళ చేత అనుష్ఠించబడిన ధర్మం మనకు అనుసరించదగ్గది కాదు అని మేము కంక్లూడ్ చేస్తే దాని మీద మీరేమంటారు నా అది సరి కాదు తుల్యవాత్రం చూడండి దమము దానము దయ ఈ మూడింట్లో దేవతలు పట్టుకున్నారు కనుక దమం అసురులు పట్టుకున్నారు కనుక దయ తక్కువదని మీరు అలాంటి తేడాలు చేయొద్దు ఆ మూడింటి యొక్క స్టేటస్ సమానము ఆ మూడింట్లో తేడా ఏమీ లేదు అత అన్య అత్ర అభిప్రాయ ప్రజాపతే ఇప్పుడు ఆయన ఇందాక పరిహాసం చేశారు ప్రజాపతి గారి హృదయంలోకి దూరి మీరందరూ చూసి ఇలాంటి వికల్పాలన్నీ చెప్తున్నారా ఇప్పుడు ఆయన స్వయంగా ప్రజాపతి గారి హృదయంలో ఉండే అభిప్రాయాన్ని భాష్యకారుడు తన యొక్క స్టేజ్లో చెప్తున్నారు కాబట్టి ఇగో ఇన్ని వికల్పాలు ఉన్నాయి ఇన్ని పూర్వపక్షాలు ఉన్నాయి ఇలాగా ఆ కథని మీరు ఎన్నెన్నెన్నో విధాలుగా వ్యాఖ్యానం చేసుకుంటూ రావచ్చు కానీ ఫైనల్గా ఇక్కడ పరిస్థితి ఏమంటే ఇటువంటి పొరపక్షాలు వచ్చే సందర్భంగా అది సరికాదు ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ప్రజాపతి గారి హృదయంలో ఉన్న అభిప్రాయము ఈ విధంగా ఉన్నది అని చెప్తున్నారు అతను అభిప్రాయం ప్రజాపతే ఆ అభిప్రాయం ఏమిటంటే పుత్రా దేవాదయ త్రయ మూడు గ్రూపులు మూడు గ్రూపులు కూడా పుత్రులే అందరూ సంతానమే దీంట్లో ఒకళ్ళు తల్లిదండ్రులకు తండ్రికి ఇక్కడ తల్లి తండ్రి ఒకడే తండ్రివి నీవే తల్లివి నీవే అని అనరండి దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ తల్లి వేరు తండ్రి వేరు అని కాదు తల్లి తండ్రి ఒకటే అయిపోతారు దీని మీద కంక్లూషన్ ఏమిటో తెలుసు తల్లి తండ్రి ఒకటంటే ఆ దేవుడికి రూపం ఉండదు అది చాలా ప్రధానమైన కంక్లూషన్ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి త్వమేవ మాతాచ పితా త్వమేవా అన్నావు అంటే ఇంకా ఆ దేవుడికి రూపము లేదు నువ్వు త్వమేవ మాతాచ పితా అని మళ్ళీ ఆ దేవుడికో ఆకారం ఉంది అంటే ఉంటుంది గదు వర్ నిజంగా మీరు ఆకార విశిష్టంగా ఈశ్వరుణ్ణి పూజించండి మీకు నచ్చిన ఆకారంలో మీరు పూజించండి కానీ మీరు త్వమేవ మాతా చె పిత త్వమేవా అని శరణాగతి చేయటం దగ్గరికి వచ్చేప్పటికీ సకల ఆకారములను తన ఎందు విలీనము చేసుకున్నా ఆకారములకు అతీతమైన ఆ సగుణ బ్రహ్మయే ఇక్కడ మనము మన చేత శరణు పొందబడుతున్నది అని మీరు గ్రహించాల్సి ఉంటుంది చాలా ముఖ్యమైన కంక్లూషన్ అది అదొకటి నేను గతానికి అది ఒక ప్రసంగాలు ప్రసంగంగా చెప్పాను కాబట్టి ప్రజాపతి గారికి ముగ్గురూ సంతానమే అసురులు మానవులు దేవతలు అందరూ ఆయన సంతానమే పుత్రేభ్య హితమేవ పిత్రా ఉపదేశవ్యం తండ్రి పుత్రులకు హితమును మాత్రమే ఉపదేశించాలి ఒకవేళ అసురులకి వీళ్ళు అయోగ్యులు కనుక వీళ్ళు చెడిపోవడం కోసం తగ్గట్టుగా ఉపదేశిస్తాను అనే మాట సరికాదు వాళ్ళు అసురులలో దోషం ఉంటే ఉండొచ్చు కాక కానీ దయా అన్నది వాళ్ళంతర వాళ్ళు ఫిగర్ అవుట్ చేసి పట్టుకొచ్చిన ధర్మం కాదుగా ప్రజాపతి వాళ్ళకి బోధించిన ధర్మం కదా ప్రజాపతి బోధించడం చేతన వాళ్ళు పాటించారు దాన్ని కాబట్టి ఆ ధర్మము అసురులు పాటించారు కాబట్టి అప్రశస్తం అవదు ప్రజాపతి ఉపదేశించాడు కాబట్టి అది దేవతలకు ఉపదేశించిన ధమము ఏ విధంగా ప్రశస్తమో అదేవిధంగా ప్రశస్తమో అవుతుంది కాబట్టి ఆ స్టోరీని కరెక్ట్ గా అప్రిషియేట్ చేయాలి ప్రజాపతిశ్చితజ్ఞ నా అన్యథా ఉపదిశతి ప్రజాపతికి వీళ్ళకి ఏది హితమో ఆయనకి తెలుసు ఏది మంచో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏది మంచిదో దాన్నే ఉపదేశిస్తాడు తప్ప మంచిది కానిది ఆయన చేత ఎన్నటికీ ఉపదేశింపబడదు తక్కువ విలువైనది ఆయన ఎన్నడో ఉపదేశించారు కాబట్టి దమము దానము దయ అనేవి వేర్వేరు గ్రూప్స్ ఫాలో అయ్యాయి కాబట్టి ఆ గ్రూప్స్లో ఉండే మంచి చెడ్డలను బట్టి వాళ్ళు అనుసరించినటువంటి ధర్మములో హెచ్చు మీరు అంచనా వేయుట తప్పు మూడు కూడా ఒకే చెందినటువంటి ధర్మములు తస్మాత్ పుత్రానుశాసనము ప్రజాపతే పరమేతం కాబట్టి ప్రజాపతి గారికి ఈ విధంగా పుత్రులను అనుశాసనము చేయుట అంటే పుత్రులకు ఉపదేశమును కలిగించుట ఎంతూ ప్రీతికరమైన విషయము ఆయన వారికి గొప్ప హితమును కలిగించేటువంటి ధర్మాన్ని మాత్రమే ఉపదేశించాడని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఆయన ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కొంత పక్షపాత బుద్ధితో ఉపదేశించేటువంటి సందర్భము లేనే లేదు కాబట్టి మూడు ధర్మములు సమానమైన విలువగలవి కాబట్టి అసురులు అనుసరించిన దయావత్వం మనకు అక్కర్లేదు అనే కంక్లూషను తప్పు అలాంటి కన్క్లూషన్ ఉండకూడదు అత మనుష్యైరేవా ఏతత్రయం శిక్షమితి కాబట్టి ఈ మూడింటినీ కూడా మానవులు తప్పనిసరిగా నేర్వ్వలేము అని కన్క్లూడ్ చేశాం అని ఆ కథలో ఉండే విభిన్నములైన వికల్పములను ప్రస్తావించి ఆయన ఒక నిర్ణయం చెప్పారు ఎన్ని రకాల వికల్పాలను మీరు ఆ కథలో ప్రవేశపెట్టచ్చును అన్నదానికి ఒక దిగ్దర్శనంగా చూపించారు మీరు ఎన్ని రకాలుగా అక్కడ వ్యాఖ్యానం చేయడానికి అవకాశం ఉంది ఒక పద్ధతిలో దాన్ని వ్యాఖ్యానం చేసి ఇప్పుడు ఫైనల్ కంక్లూషను ఆయన హృదయంలో ఇంతవరకు బయటపెట్టకుండా దాచిపెట్టుకున్నటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు ప్రకటిస్తున్నాం అథవా ఇంతవరకు ఏం చేశామంటే ఆ కథని ఒక రకంగా వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు అవన్నీ అలాట పెట్టండి ఇప్పుడు ఒక విలక్షణమైన వ్యాఖ్యానం చెప్తున్నాను మీరు గమనించండి అని భాష్యకారులు మొదలు పెడుతున్నారు నేవా అసురావా అన్యే కేచన విద్యంతే మనుష్యేభ్య మనుష్యభ్య అంటే పంచమే భక్తి మనుష్యులు వీళ్ళని ఈ మనుష్యుల భిన్నంగా దేవతలు వేరే ఉన్నారని అసురులు ఇంకొక గ్రూప్ ఉందని మీరు అనుకోవద్దు ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నారండి ఈ పాయింట్కి రావడానికి ముందు పరాభిప్రాయ ఒక సమాసం వేసి అపోహ ప్రజాపతి గారి హృదయంలో ఉన్న రహస్యమంతా వీళ్ళకి తెలిసిపోయిందండి అని ఉపహాసం చేసి పరిహాసం చేసి కొన్ని అభిప్రాయాలని ఆ వ్యాఖ్యాతుల యొక్క ధోరణులను కొన్నింటినీ మన ముందు చూపించారు అలా చూపిస్తూనే అక్కడ వచ్చే కొన్ని పూర్వపక్షాలని కూడా సెటిల్ చేసి ఒక పరిస్థితి తీసుకొచ్చారు ఆ దృష్టికోణంలో కూడా ఒక సెటిల్మెంట్ చేసి ఇప్పుడు శ్రేష్ సర్వశ్రేష్ఠమైన అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నారు ఆ కథ అదాంతా ఏ అన్యైరుక్తమైర్ గుణై సంపన్నా తే దేవాహ మనుష్యులలోనే దేవతలు ఉంటారు వీళ్ళెవరో తెలుసినా వీళ్ళలో అన్ని సద్గుణాలు ఉంటాయి కానీ ఒక్క ఇంద్రియ నిగ్రహం ఒక్కటి దమం ఒక్కటి వీళ్ళలో లోటు మిగతా సద్గుణాలన్నీ మంచివే ఇప్పుడు వేదాంత విద్యార్థి ఉన్నాడండి చాలా శ్రద్ధగా వేదాంతం అధ్యయనం చేస్తాడు మంచి బ్రహ్మచారి వేషం బాగా వేస్తాడు విభూతి అది గట్టిగా పెట్టుకుంటాడు సంధ్యామంలో అది బాగా కానీ ఆ ఏసీ రూమ్లోనే మకా ఉంటాడు పొద్దున్న ఇడ్లీ దోశ ఇలాగా రెండు మూడు పదార్థాలు బ్రేక్ఫాస్ట్కి ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత క్లాస్ చెప్పి క్లాస్ అయిన వెంటనే మళ్ళీ టీ కాఫీ వ్యవస్థ చేసి మళ్ళీ భోజనం దాకా ఇంకో క్లాస్ చెప్పేసి సుష్ఠు మంచి భోజనం పెట్టేసేయాలి భోజనం అయిన తర్వాత విశ్రాంతి మళ్ళీ ఐదు నాలుగు గంటలకు మళ్ళీ క్లాసు చక్కగా విశ్రాంతిగా క్లాస్ చెప్పేసి మళ్ళీ బాహ్యాలికి వెళ్ళిపోవాలి ఆ రకంగా మేము వేదాంతం అధ్యయనం చేస్తాము అని శ్రద్ధగా చేస్తున్నాడు అనుకోండి గివ్ హిమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాడు ఈ ఈ స్కీమ్లో చాలా శ్రద్ధగా వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నాడు అంటే అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో లాంటి స్థానంలో మంచి ఖరీదైన హోటల్ రూమ్ ఒకటి బుక్ చేసుకుని అక్కడే చక్కగా కేటరింగ్ వ్యవస్థ అంతా ఒక మూడు రోజులు వేదాంత రిట్రీట్ పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటుంది వీళ్ళు దేవతలు ఎందుకంటే అన్ని సద్గుణాలు ఉన్నాయి వాళ్ళు పాపం డబ్బున్నవాళ్ళు అయినా కూడా వేదాంతం కావాలని పట్టుకుని అలా శ్రద్ధగా అనుష్టిస్తున్నారంటే వాళ్ళు దేవతలే వాళ్ళలో అన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టి దేవతలు ఉత్తమ గుణై సంపన్న వాళ్ళలో దుర్గుణాలు ఏం లేవు కానీ ఒక్క గుణం మాత్రం లోపించింది అది ఇంద్రియ నిగ్రహం లేవు వీళ్ళు దేవతలు వాళ్ళు మనుష్యులే మనుష్యులలో ఇక లోభ ప్రధానా అయ్యా లోభ లోభో ఎప్పటికీ కక్కుర్తే పుస్తకం పుస్తకం వంద రూపాయలు అండి అంటే అబ్బా అంత ఖరీదండి వంద రూపాయలు పెట్టి ఆ వంద రూపాయలు వద్దులే ఈ పుస్తకం ఎంత ఈ రూపాయలు ఇదంతా వంద రూపాయలు ఈ పది రూపాయలు పుస్తకం కొనుక్కుంటాం అదే ఆ జడ్జి పుస్తకాలు జడ్జి జడ్జి వద్దది ఎప్పుడైనా ఒక డీసెంట్ వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ ఇంకొక ఐటెం తిని మరీ ఇడ్లీ అంటే కొంచెం ఆకలిగా ఉన్న మీద సరిపడకపోతుంది ఇంకొక ఐటెం కూడా తిని ఒక కప్పు కాఫీ తాగి బయటకు వస్తే మీకు ఎంత అవుతుంది అనుకుంటున్నారు బిల్లు రెండు వందలు అవుతుంది టూ హండ్రెడ్ అవుతుంది పుస్తకానికి ధర అక్కడ రెండు వందలు ఇచ్చి పైగా టిప్పు కూడా ఇస్తారు అటు సర్వే చేసింది టిప్ ఇవ్వడం ఎందుకంటే ఆ టిప్పుని వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తారంటే మీరు మీకు టికెట్ తెలుసా తెలీదా మీరు ఆ ఉదార్యం మీరు ఉన్నవారిగా గుర్తింపు కావాలా అక్కర్లేదా మీకు కావాలి మాకు మరి అయితే టిప్పు ముప్పై రూపాయల టిప్పు టిప్పు ఇవ్వకపోతే ఈ హోటల్లోకి వచ్చే పురుగులు చూసినట్టు చూస్తాడు టిప్ ఇస్తే మర్యాదగా చూస్తాడు వాడి చూపులో ఉండే ఆ మర్యాద కోసమే పది రూపాయల పైనే టిక్ మీరు పుస్తకం పుచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా టిప్ ఇచ్చారా పుస్తకానికి సో మనిషి లోభ ప్రధానుడుగా ఉంటాడు లోభమే మనిషిలో లోభం ఉంటుంది అమ్మా వంకాయలు కేజీ కేజీ ఎంతకు ఇస్తున్నావు అప్పుడే ప్రారంభం ఎంతకు అంటే ఎనిమిది రూపాయలు అయ్యా కేజీ అంటే ఐదు రూపాయలకు ఇస్తావా అని అడుగుతాడు ఆవిడ సపోజ్ ఆరు రూపాయలు ఉందనుకోండి అప్పుడు ఐదు రూపాయలకు ఇస్తావా అని అడగడు మూడు ఇస్తావా అంటే దాని అర్థం ఏంటండి వీడు లోభప్రధానుడు మనిషి అంటే లోభప్రధానుడు మనిషిలో ఆ లక్షణం ఉంది లోభప్రధానా మనుష్యా తథా హింసాపరా క్రూరాహ అసురాహ అదేవిధంగా మనుషులలోనే హింస చేసేస్తారు చాలా క్రూరంగా ఉంటారు చాలామంది కనపడతారు మనకి అలాగా చాలా క్రూరంగా ఉంటారు వాళ్ళకి ఏ రకమైన సంకోచం ఉండదు ఒక ప్రాణిని అలాగా పుట్టుక్కుమని దాని ప్రాణాన్ని తీసే అవతల పారేయడంలో ఏమీ సంకోచం ఉండదు అలా పురుగులు పట్టుకుంటాడు ఆ చేతిలో ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఏదో పట్టుకుంటాడు అలా చూసేలా చూసేలా పుట్టుకుని ఒక పోటీ పుట్టుకుని పోయింది ప్రాణం పోయిందంటే అసలు ఎక్కడా శంకే ఉండదు అయ్య మనం చూడ కూడా చూడలేం మనం ఇలా కళ్ళు మూసుకుని పెట్టుకోవాలి అంత సరళంగా హింస చేసేస్తాడు ప్రాణం తీసేయటానికి అసలు వెనుకాడే పనే ఇలా ఉంటారు కొంతమంది మనుషుల్లోనే ఉంటారు ఎంత తక్కువ మంది ఏమండరు చాలామందే ఉంటారు వాళ్ళు వాళ్ళకే అసురులు అనిపారు తే ఏవ మనుష్యా వాళ్ళు కూడా మనుష్యులే దేవతలు మనుష్యులే మనుష్యులు మనుష్యులే అసురులు కూడా మనుష్యులే అదాంతత్వాది దోషత్రయమపేక్ష దేవాది ేవాది శబ్దభాజోభవంతి వాడిలో సద్గుణములన్నీ ఉండి ఇంద్రియ నిగ్రహము లేదు దాన్ని అదాంతత్వము అంటాడు ఆ దోషాన్ని మనస్సులో పెట్టుకుని మిగతా ఉన్న సందర్భంలో వారికి దేవతలని పేరు మిగతా గుణాలన్నీ బాగానే ఉన్నాయి రోజు దేవాలయానికి వెళ్తాడు పూజ వేదం వల్లిస్తాడు మంత్రాలు జపం చేస్తాడు కర్మ చేస్తాడు ఉపాసన చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ లోభిగా మిగిలిపోతాడు ఆ ఒక్క మిగతా సద్గుణాలు ఉండి ఆ ఒక్క దుర్ దుర్గుణం కారణంగా వాణ్ణి మనుష్య అనే పదంతో నిర్దేశించటము అలాగే మిగతా అన్నీ బాగుంటాయి ఈజ్ అ నైస్ పర్సన్ కానీ ఆహారం సందర్భంలోనో లేక మరో సందర్భంలోనో ఒక పశువుకి హింస చేయటానికి వెనుకాటడు సో అలా మిగతా సద్గుణాలన్నీ బాగుంటాయి సో ఈ విధంగా ఈ మూడు రకముల దోషములను మనస్సులో పెట్టుకుని మిగతా సద్గుణాలన్నీ ఉన్న సందర్భంలో మనుష్యులలోనే దేవతలు మనుష్యులు అసురులలోనే మూడు కేటగిరీలు చేశారు తప్ప ఇంకా అక్కడి నుంచి పర్టికులర్గా దేవతలు వేరే దిగొచ్చారని ఏమీ లేదు ఇతరాంశ గుణాన్ని సత్పరస్తమాంసి అపేక్ష్యా దీన్నే ఇంకో రకంగా చూడడానికి అవకాశం ఉంది మామూలుగా మీరు సద్గుణములు అంటే దయ ప్రేమ కరుణ ఇటువంటి గుణము అంటే ఇవన్నీ సద్గుణములు వీటిని మనస్సులో పెట్టుకుని ఈ సద్గుణాలు ఉన్నాయి కానీ ఒక్క సద్గుణము లేదు కాబట్టి వీడు దేవత మిగతా సద్గుణాలు ఉన్నాయి కానీ ఈ ఒక్క దుర్గుణం వచ్చిపోయింది వీడికి కాబట్టి వీడు మనుష్యుడు అలా వ్యాఖ్యానం చేయొచ్చు లేదా గుణములంటే ఇవే కాదండి ఇంకో క్వాలిటీ ఇంకో గుణాలున్నాయిగా ఇతరములైన గుణములు ఉన్నాయి ఈ ఈ కేటగిరీ కాకుండా మరో కేటగిరీలో పడే గుణాలున్నాయి అవేవిటి సత్వ రజస్తమ గు గుణములు అలా కూడా వ్యాఖ్యానం చేసుకోవచ్చు సత్వగుణప్రధానులు దేవతలు మనుష్యుల్లోనే అంటే ఎలా ఉంటారు వైరాగ్యం ఉంటుంది సత్వగుణం యొక్క లక్షణం వైరాగ్యం ఏదో ఏదో ఏరియాలో వైరాగ్యం ఉంటుంది కానీ ఇంద్రియ నిగ్రహం విషయంలో మాత్రం లోటు ఉంటుంది ఇతరములైన సత్వగుణ లక్షణాలు అంటే శుచి శుభ్రము తర్వాత దేవతలను ఉపాసన చేయుట తర్వాత మంత్రజపము ఇత్యాది సాత్విక కార్యములను చేయుట ధ్యానము చేయుట ధ్యానము సాత్విక కార్యం ఇటువంటి లక్షణాలు సత్వగుణ స లక్షణాలు అన్నీ ఉంటాయి కానీ ఒక్క గుణం ఒక్క సద్గుణం లోపించింది అదే దమము అనే గుణం లోపించింది వాళ్ళు దేవతలు అనండి సత్వగుణ ప్రధానులు దేవతలు తమో గుణప్రధానులు అసురులు క్రోధము హింస అనేది తమో లక్షణాలు తమోగుణం అంటే ఏమిటో తెలుస్తున్నాడు అక్కడ తమోగుణం అంటే జడత్వము నిద్ర అలసత్వము అంటే అంటే శ్రద్ధ పెట్టకపోవడము అటెన్షన్ లేకపోవడము అవన్నీ తమో గుణ లక్షణాలు కానీ అసురుడు దగ్గర గూరుడు కదా అక్కడ తమోగుణ లక్షణం ఏమిటంటే జడమైన దేహంతో తదాత్మ్యాన్ని చెంది ఈ దేహమే నేను అనేటువంటి కరడుగచ్చిన దేహాభిమానము గలవాడై ఈ దేహాన్ని పోషించడం కోసం దీ ఇక్కడ ఉండే ఆకలిని శాంతింపజేయడం కోసం దీని భోగం కోసం ఇతర ప్రాణులను హింసించువాడు వాడు అసూరుడు అది తమోగుణం అక్కడ కరడు దేహాభిమానమే తమో గుణం వాడు మిగతా యాస్పెక్ట్స్లో చాలా అలర్ట్గా ఉండొచ్చు కాబట్టి ఆ రకంగా వాడు రుజోగుణ ప్రధానుడే కానీ దేహాభిమానం చాలా కరడు కట్టి ఉండబట్టి వాడు హింస చేసేస్తాడు వాడి కడుపులు ఉండడమే ముఖ్యం హింస చేయటానికి వెనుకాడడం పశువును అలాగా అలా ప్రాణాలతోటి నిలబడి ఉన్న పశువుని అదే ఈ పశువుని మీరు సంహరించేసి నాకు ఒక అరగంటలో వన్ డేస్ తీసుకురండి అంటే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఆ రెస్టారెంట్లకు మీరు వెళ్ళి ఆ పశువులు ఏ ఏ యొక్క ఆహారం మీకు కావాలో అక్కడ ఆ డిస్ప్లే ఉంటాయి అవి బతుకుంటాయి మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఫలానా పశువు యొక్క మాంసం కావాలంటే ఆ పశువు ఉంటుంది అక్కడ లిస్ట్లో అక్కడికి వెళ్ళి అవి ఉంటాయి అక్కడ వరడదనో డదనో ఉంటాయి దాంట్లో మీ కంటికి బాగా చక్కగా నచ్చిన పశువుని ఒకదాన్ని చూపించి ఇది నాకు కావాలి అంటే సరే వాడు దాన్ని సెలెక్ట్ చేసేస్తాడు మీరు వెళ్ళి సూప్ ఎపర్టైజర్ ఉంటుంది అది టేస్ట్ చేస్తూ ఉంటే ఈ లోపల దాన్ని వాడు తీసుకెళ్ళి పరపర కోసేసి దాన్ని ఉడికించేసి తీసుకొచ్చి మీ ముందు పెడతారు సాస్సులు ఇవేవి కూడా యాడ్ చేసి చెంచాలతోటి చేతులతో ముట్టుకోరు చేత్ ముట్టుకోకూడదు కదా పశు మాంసం కదా కాబట్టి చేతులలో ముట్టుకుంటారు కాబట్టి డైరెక్ట్గా ఈ కత్తులు కటారులు పట్టుకుని అలాగే కోసి దీంతో గుచ్చి డైరెక్ట్గా నోట్లో పెట్టుకుని నదిలేసి కడుపులోకి తోసేయడమే తప్ప చేత్తో ముట్టుకోదు చేత్తో ముట్టుకోకూడదు ఒంటి మీద పడకూడదు వైట్ టవల్స్ అన్నీ పెట్టుకుని అలా జాగ్రత్తగా నోట్లో పెట్టేసుకుని లోపలికి పంపించేస్తారు కాబట్టి చాలా చాలా డీసెంట్గా ఉంటాడు చాలా యాక్టివ్గా ఎలర్ట్గా ఉంటాడు ఆ రకంగా తమో గుణం కాదు నిద్రపోయి తమో గుణం కాదు ఇది ఇది క్రౌర్యము అనే కాబట్టి వాళ్ళు కాబట్టి ఆ రకంగా కూడా మీరు ఆ గుణముల యొక్క లక్షణాలని మీరు పర్యటనలోకి తీసుకుని మనుష్యులలోనే దేవతలు మనుష్యులు అసురులు వర్గాన్ని ఇక్కడ చేసినారు అని మీరు గమనించాలి అత మనుష్యైరేవ శ శిక్ష ఏ తత్రయమితి ఇంతకుముందు చేసిన కంక్లూషనే మళ్ళీ చేశారు కానీ ఆయన వాళ్ళ వ్యాఖ్యానాలని కొంచెం పరిహాసం చేసి వాళ్ళు ఇచ్చిన కంక్లూషన్లని యాక్సెప్ట్ చేశారు ఇంతకుముందు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు తనదైన స్వతంత్రమైనటువంటి వ్యాఖ్యానం చేసి ఇప్పుడు కంక్లూషన్కి వస్తున్నారు ఏమనంటే కాబట్టి దేవతలన్నా మనుషులే మనుష్యులన్నా మనుష్యులే అసురులన్నా మనుష్యులే ఇదంతా మనుష్యుల కథయే కనుక ఈ ఉపదేశము ఎవరికి మనుష్యులకే దేవతలకు వన్ థర్డ్ ఉపదేశం అసురులకు ఇంకో వన్ థర్డ్ ఉపదేశం మనుష్యులకి ఓన్లీ వన్ నో మొత్తం ఉపదేశం కూడా మనుష్యుల కొరకే కాబట్టి మనుష్యులే ఈ మూడు ధర్మములను నేర్చుకోవాలి తదపేక్షయైవా ప్రజాపతి నా ఉపదిష్ట ప్రజాపతి మనుష్యుల కోసమే ఉపదేశించారు కథలో దేవతలను ఉన్నా వాళ్ళు కూడా మనుష్యులే అసురులను ఉన్నా వాళ్ళు కూడా మనుష్యులే మనుష్యుల కోసమే ఉపదేశించారు మనుష్యులలోనే దేవతలు అసురులు సో దేవాసురా సంయత్త ఆసన్ అని ఒక బ్రాహ్మణం ప్రారంభమవుతుంది దీంట్లోనే దేవతలు అసురులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని కథ ప్రారంభమవుతుంది ఉదోదానికి ఉపనిషత్తులోనే ప్రథమాధ్యాయం నాలుగో బ్రాహ్మణం అని గుర్తు నాకు బ్రహ్మ విద్యా బ్రాహ్మణం లేకపోతే ముందు బ్రాహ్మణం ఎవరి దేవతలు అసురులు అని మళ్ళీ అక్కడ కూడా మీమాంస చేశారు మీమాంస చేసి చూడండి ఎప్పటికీ దేవతలు అనేవాళ్ళు ఎక్కడో స్వర్గంలో ఉంటారు అసురులు అనేవాళ్ళు ఎక్కడో పాతాళంలో ఉంటారు ఈ మధ్యలో మనుషులు ఎటుకోకుండా ఉంటారు వీళ్ళు ఈ అసురులకి వాళ్ళకి కోపం వచ్చినప్పుడు అలా వెళ్ళి దేవతల మీద విరుచుకు పడిపోతూ ఉంటారు ఎవరో రాక్షసులు వెళ్ళి ఆ దేవతలని తన్ని వాళ్ళని తరిమేస్తూ ఉంటారు ఆ స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటారు ఇదంతా ఇలా ఉంటాయి కథలు ఈ కథల్ని మీరు లిటరల్గా స్వీకరించకూడదు అది మన సమాజంలో జరిగే ఘటనలే ఆ కథలు మన సమాజం కూడా కాదు నన్ను అడిగితే మన కుటుంబంలోనే ఉంటారు అసురులు మనుషులు దేవతలు మన కుటుంబంలోనే ఉంటారు మనలోనే ఉంటారు అల్టిమేట్గా మనలోనే ఉంటారు కాబట్టి అలాగా దాన్ని వ్యాఖ్యానం చేయాలి ఆ విషయాన్ని అక్కడ బృహదారం ఉపనిషత్తు ఆ బ్రాహ్మణం దగ్గర భాష్యకారులు చాలా విస్తారంగా వివరించి ఉన్నారు మళ్ళీ అదే సందేశం ఇక్కడ కూడా ఇంకోసారి ప్రకటమైనది తదపేక్షయైవ అంటే మనుష్యాపేక్ష ఎవ మనుష్యులను ఉద్దేశించి ప్రజాపతి ఈ ఉపదేశమును చేసినాడు తథాహీ అంటే అది యుక్తమే కదా ఈ రకమైన ఉపదేశం మనుష్యులకే కావాలి ఇట్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ది ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ దట్ ప్రజాపతి హ్యాస్ గివెన్ దిస్ అడ్వైజ్ ఓన్లీ టు హ్యూమన్ డీ వెరీ మచ్ ఇన్ ది ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఎందుకో తెలుసున్నా మనుష్యా అదాంతా యుద్ధా క్రోరాశ్చ దృశ్యంతే మనుష్యులు ఇలా ఉన్నారు మానవుల యొక్క జనరల్ లక్షణాలు ఇలా ఉన్నాయి మీరు మనుషుల్ని జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇంద్రియ నిగ్రహం ఉన్న ఉండే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఇంద్రియ నిగ్రహం లేని సందర్భాలే ఎక్కువ ఉంటాయి తర్వాత లోభము లేకుండగా ఉదారంగా ఉండే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి లోభం ఉన్న సందర్భాలే ఎక్కువ ఉంటాయి మనుషుల యొక్క లక్షణం ఎందుకంటే అది ఆ సహజ లక్షణాన్ని అది తప్పని తెలుసుకుని వీడు దాన్ని పోగొట్టుకునేందుకు ప్రత్యేకమైన ప్రయత్నం చేసి ఆ వాసనని అధిగమించి వీడు ఆ సల్లక్షణంలో సెటిల్ అవ్వాలి అంత పని చేస్తే కానీ దానికి బయటపడలేడు అంత పని చేయడం అంత చాలా సరళమైన విషయం ఏం కాదు కాబట్టి మానవులంటే లగె ఉంటారు అదాంతులుగా ఉంటారు వృద్ధులై ఉంటారు క్రూరులుగా కూడా ఉంటారు క్రౌర్యం అనేది కొందరిలో చాలా స్థూలంగా అంటే మొరటుగా ఉంటుంది వాటిని చాలా మొరటుగా వెళ్ళి హింస చేస్తే కవసం కానీ కొందరు చాలా సూక్ష్మంగా హింస చేస్తారు అంటే తమ చేతులకి కాకుండా హింస చేస్తారు ఇప్పుడు ఈ తినే ఆహార పదార్థాల విషయంలో కూడా దాన్ని అవి సంహరించడం అనేది మన అందరి ముందు చేరు అది అనాగరికం పది మంది ఆ రోడ్డు పక్కన దాన్ని చంపేసి పొట్లాలు కట్టేవడం అన్నది అనాగరికం అలా చేయరు ఏం చేస్తారంటే దాన్ని రహస్యంగా ఎక్కడో ఊరి బయట ఎవళ్ళ కంటికి కనపడకుండగా సంహరిస్తారు చేతులకి తగలకుండగా కేవలం మెషిన్స్ తోటే సంహరిస్తారు చేతులకి తగలకుండా ఏది కూడా గ్లోవ్స్ వేసుకుంటారు తర్వాత ఆ పశువు యొక్క కలేబరం కదా వీడు ఒడ్డించి కలేబరమేగా కానీ వాడు కళేబరాన్ని వండి వడ్డిస్తున్నాడనే ఫీలింగ్ మీరు మనకు కలగకుండగా దానికి ఆ కళేబర లక్షణాలు ఏం లేకుండగా దాని చర్మం కూడా ఉడిచేసి జాగ్రత్తగా పక్కకి తీసేసి అది చుట్టుపక్కల ఆ పార్క్ ఏదో ఉంటుంది ఏదో రెడ్ మీట్ అనో అనో ఏదో పెయిన్ పెట్టేదానికి దాన్ని జాగ్రత్తగా మెషిన్స్ తోటి క్లీన్గా కట్ చేసి ఆ కట్ చేసిన పోర్షన్ని ప్లాస్టిక్ ర్యాపర్లో చక్కగా ర్యాప్ చేసి దాన్ని చాలా అందంగా దాన్ని ప్యాక్ చేసి ఒక రెఫ్రిజిరేటర్లో గాజు తలుపుల కాళ్ళ పెట్టి వాడు అమ్మకారం పెడతాడు అది కొనుక్కుంటున్నప్పుడు ఏదో ఒక పశువును హింసించి కొనుక్కున్నట్టుగా ఉండదు క్యాబేజీను వంకాయలు కొనుక్కున్నట్టే ఉంటుంది అది కూడా కాబట్టి ఆ క్రూరత్వాన్ని చాలా సోఫిస్టికేటెడ్గా చేస్తారు మనుషులు అంతటి క్రూరత్వాన్ని చాలా సోఫిస్టికేటెడ్గా చేస్తారు ఇది సర్వత్రా మనం చూస్తూ ఉండొచ్చు కాబట్టి మనుష్యులు సహజంగా తమ కడుపు నింపుకోవడానికి ఎంతటి క్రౌర్యానికైనా వెనుకాలి మనుషుల యొక్క లక్షణం అలా ఉండదు కాబట్టే ప్రజాపతి మనుషులను ఉద్దేశించే ఈ మూడు ధర్మాలని ఉపదేశించినాడు తథాచ స్మృతి చూడండి ఈ స్మృతి చెప్పడం ఏంటంటే ఏది పాజిటివ్గా దమము దయా దానము దయా ఈ మూడు ధర్మములను మీరు పట్టుకోండి అని పాజిటివ్గా ఇక్కడ విధించారే ఇది నెగిటివ్ విధికి చక్కగా కోయిన్ సైడ్ ఈ మూడింటిని మీరు విధులు పెట్టండి అని ఏదైతే చెప్పారో దానికి ఈ మూడింటిని మీరు స్వీకరించండి అని చెప్పింది రెండు ఒకటే అక్కడ నెగిటివ్గా చెప్పారు ఇక్కడ పాజిటివ్గా చెప్పారు ఆ నెగిటివ్గా చెప్పింది ఏమిటంటే కామ క్రోధస్త తస్మాదే తయ్యేత్ ఆ మాట పదహారోధ్యాయం చెప్పేది వస్తుంది ఈ శ్లోకం భగవద్గీత పదహారోధ్యాయం కాబట్టి ఈ మూడు దోషములను మీరు విడిచిపెట్టండి కామము క్రోధము లోభము అని శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం ఏదైతే కలదో నిషేధ రూపంగా చేసిన ఉపదేశము అదే ఇక్కడ విధి రూపంగా మీరు దమము దానము దయా అనే లక్షణములను స్వీకరించండి అని ఇక్కడ మానవులను ఉద్దేశించి ఉపదేశము ఇది బృహదారణ్యకోపనిషద్భాష్యే పంచమాధ్యాయస్ ద్వితీయం బ్రాహ్మణం ేష ప్రజాపతి ధమాటి సాధనత్రయం సవోపాసన శేషం విహితం తర్వాతి అధ్యా తర్వాత బ్రాహ్మణంలో శంకరులు ఏమంటున్నారంటే మీరు ఎన్ని ఉపాసనలు చేసినా ఈ మూడు ఉండి తీరాలి మీరు రాముడిని ఉపాసించండి కృష్ణుని ఉపాసించండి లేక దేవిని ఉపాసన చేయండి మీరు ఏ ఉపాసన చేస్తే అది చేయండి లేకపోతే సగుణ బ్రహ్మని ఉపాసన చేసినా సరే లేక సగుణంతో కాకుండా సగుణ సాకారం మీరు ఉపాసన చేసినా మీరు ఎన్ని రకాల ఉపాసన చేసినా లేదా వేదాంతులు చేసేటువంటి అహంగ్రహోపాసన అంటే ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు అది కూడా ఉపాసన ప్రాణోపాసన ఇలాంటి ఉపనిషత్ ప్రతిపాద్యములైన గొప్ప గొప్ప ఉపాసనలు ఉన్నాయి మీరు అవి చేసిన ఏ ఉపాసన చేసినా ఈ మూడు అన్నిటికీ సమానంగా పాటించదగ్గ ధర్మములు సర్వోపాసన శేషము అన్ని ఉపాసనలకి అంగములు ఈ మూడు కాబట్టి తప్పనిసరిగా మానవుడు వీటిని అనుష్ఠించి తీరవలను ఇంచేతనే శంకరులు ఏమంటున్నారంటే దాంత అలుబ్ధ దయాలుహూ సన్ సర్వోపాసనూ అధిక్రియటే అని అంటున్నారు ఎవడు ఇంద్రియ నిగ్రహము గలవాడో దయగల కలిగి ఉంటాడో లోభము లేకుండా ఉంటాడో వాడు మాత్రమే ఉపాసనలకు యోగ్యత గలవాడు ఆగుము అని చాలా బాగా తరువాతి బ్రాహ్మణంలో ఈ బ్రాహ్మణం యొక్క సారాన్ని తరువాతి బ్రాహ్మణంలో రెండు వాక్యాల్లో చెప్పారు ఆ బ్రాహ్మణం పూర్తయింది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము ద్యతే పూర్ణస్య పూర్ణమాదా పూర్ణమేవీష శాంతిశాంతిశాంతి హరి శ్రీగురుభ్యో నమ తసత్ శ్రీకృష్ణాస్తూ కట్ ఆఫ్ అయిపోయిందండి అయ్యో మీద ఏమండి కట్ చేసేసారా మీరు కట్ చేశారని చెప్పే వరకు నేను ఈ పోస్టిచర్ని వదలడానికి వీలుండదు ఓకే అయిపోయింది కదా ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏమిటి అజాతశత్రు బ్రాహ్మణం ఇప్పుడు అనుకూలం కాదు చాలా పెద్ద బ్రాహ్మణం అది ఏమైనా మళ్ళీ అనేది ప్లాన్ చేసి వెళ్తాము వాట్ నెక్స్ట్ ఉదయ బ్రాహ్మణం లేదా తెలుగు నేను తీసుకుంటా నేను అది సందర్భంగా ఉండాలి గాయత్రి పేరు చూసి మీరు ఎక్సైట్ అయిపోవద్దు అది సందర్భంగా ఉండాలి